తస్తినిస్పార్చ్యో అలిష్టమై రస్తినో బృహస్పతి ఓం శాంతి శాంతి శాంతి దివ్యో్యమోర్తపురుష సమాహ్యాభ్యంతరోజ అప్రాణోహ్యమన శుభ్ర క్షరాత్పర అక్షర పరబ్రహ్మ నిరూపణము ఈ మంత్రంలో అక్షర పరబ్రహ్మ యొక్క నిర్గుణ స్వరూపము నిరూపించబడుతోంది అక్షరం నిర్గుణం అని ప్రతిపాదన ఎప్పుడూ కూడా మనస్సు గుణముల వైపు తేలికగా ప్రసరిస్తుంది తెలివిలో ప్రసరించడమే కాదు అసలు మనస్సు అంటేనే గుణాలు ఇది యాజ్ సింపుల్ ఎస్టా ఇప్పుడు థాట్ ఉందనుకోండి థాట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద నేమ్ అండ్ ఫామ్ నేమ్ అండ్ ఫామ్ ఎక్కడున్నాయండి థాట్లోనే ఉంటాయి బయట ఉండేదేదో బయట ఉంటుంది ఘటము మీరంటే బయట ఉండేదేదో బయట ఉంది ఆ ఘటము నామము దానికి సంబంధించిన రూపము అవి థాట్లో అంటే ఒక ఆలోచనలో అంతర్భాగాలుగా ఉంటాయి పాట అంటేనే నామరూపాలు ఉడికే మనస్సు నామరూపాల వైపు తెలివిగా ప్రసరిస్తుందని అలా అంటామే కానీ వాస్తవంలో మనస్సు యొక్క మూమె మనస్సు అంటే చలనానికి మనస్సుని పేరండి చలనం చలనానికి మనస్సుని పేరు సో ఆ చైతన్యంలో వచ్చే చలనానికే మనస్సును పేరు అంతకంటే వేరే మనస్సు లేదు ఆ చలనము యొక్క రూపం నామరూపాత్మకమైన చలనమే అది దాని లక్షణమే నామరూపాలు కాబట్టి మనస్సు చేతను మీరు గ్రహించేటువంటి తత్వం ఏదైతే కలదో అది తప్పనిసరిగా సగుణంగానే ఉంటుంది నామరూపాలంటే ఏదో విశేషణం ఉంటుంది దేశ విశేషణం కాల విశేషణం మరో విశేషణం తమ ట్రిబ్యూట్ తోటి దాన్ని పరిచ్ఛన్నం చేసి తద్వారా మాత్రమే మనం తెలుసుకుంటూ ఉంటాం అయితే చిత్రం ఏంటంటే మనము నామరూపాలకు మాత్రమే కట్టుబడి ఉన్నంత సత్యము మనకి దూరంగానే ఉంటుంది ఎందుకంటే నామరూపములనేవి అవి ఒక కండిషనింగ్ అది ఇట్స్ ఎ సైకలాజికల్ కండిషనింగ్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి రామ అనే పేరుని రాము నామ రూపాన్ని మీరు భావన చేయడానికి అలవాటు పడ్డారనుకోండి దేవుడు అనగానే రాముడు రూపంగానే భాషిస్తుంది అంతవరకు బాగానే ఉంది ఇంకో రూపంలో దేవుడు అంటే మీరు దాన్ని రిలేట్ చేయలేకపోతారు అయోధ్యవాసులు శ్రీకృష్ణ రూపాన్ని రిలేట్ చేయలేరు వాళ్ళు బృందావన వాసులు అయోధ్య రాముని రూపాన్ని వాళ్ళు రిలేట్ చేయలేరు సో ఇంకొక చోట మీరు సోమనాథో లేకపోతే కాశీయో వెళితే అక్కడ కృష్ణుడు రాముడు అనే పేర్లు కూడా చాలా విడ్డూరంగా వినపడతాయి సోమచ్ సో ఈ నామరూపాలకి బాగా కట్టుబడి ఉండి ఆ నామరూపాల కోసం దెబ్బలు ఉంటారు కూడా రిలిజియన్స్ చేసేటువంటి పని అదే కదండి కాబట్టి నామరూపములకు కట్టుబడి ఉన్నంత వరకు మీకు ఆ సత్యము అర్థం కాదు ఇప్పుడు చూడండి ఈశ్వరుని ఈశ్వరుని విషయంలో మన మనస్సులలో ఈవెన్ ట్రేసెస్ ఆఫ్ మెటీరియాలిటీ అండ్ ఆబ్జెక్టివిటీ అనేవి ఉండడానికి వీలు ఈశ్వరుడు ఒక రూపంలో ఒక నామంతో ఉన్నాడు అని మీరు అన్నట్లయితే అటువంటి ఈశ్వరుడు మెటీరియల్ ఈశ్వరుడు అయిపోతాడు ఎందుకంటే రూపాన్ మెటీరియల్కే ఉంటుంది కదా మెటీరియల్ ఏదో ఒక మెటీరియల్ ఈశ్వరుడు అయిపోతుంది ఒక చోట ఉన్నాడు అంటే మెటీరియల్ ఈశ్వరుడు అయిపోతాడు తర్వా తర్వాత రూపము అంటే అది ఇట్ ఈజ్ ఆల్వేస్ దృశ్యం కాబట్టి ఈశ్వరుడు ఒక వన్ మోర్ ఆబ్జెక్ట్ అయిపోతాడు మనం ఎవేవేవో ఆబ్జెక్ట్స్ చూస్తున్నామో ఈశ్వరా ఈజ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ అలా అయిపోతుంది అది ఉపనిషత్తుతో అది అంగీకారం కాదు కాబట్టి ఈవెన్ ది లాస్ట్ ట్రేస్ ఆఫ్ మెటీరియాలిటీ అండ్ ఆబ్జెక్టివిటీ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్ అండ్ యూ హ్యావ్ టు ట్రైన్ ది మైండ్ అరకంగా రకంగా మనస్సుకి మనం శిక్షణను ఇవ్వాల్సి ఉంటుంది మనస్సు తన పరిధిని తానే దాటి విధంగా మనం శిక్షణను ఇవ్వాల్సి ఉంటుంది అందుకోసం ఏ ఏ నామరూపాలను మనం పరిగణనలోకి తీసుకోవటానికి అవకాశం ఉందో వాటి అన్నింటినీ పరిశీలించి వాటినన్నింటినీ నిషేధించటం ద్వారా మాత్రమే మనం తత్వాన్ని తెలుసుకోగలుగుతాం తత్వాన్ని ఇదమిత్తంగా బోధించటం కుదరదు నిషేధ రూపంగా మాత్రమే బోధించడం కుదురుతుంది మీరు అనొచ్చు నిషేధం వల్ల ఏమిటి ఉపయోగం ఉంది నిషేధం వల్ల మీరు తత్వాన్ని తెలుసుకోగలుగుతారు ఇప్పుడు మీకు టైం నేను అన్నాను అనుకోండి ఇయర్ అనే నేను అన్నాను అనుకోండి ఇయర్ అనగా ఒక సంవత్సర కాలము అనగానే మీ మనస్సుకి ఒక భావన వచ్చేస్తుంది ఒక నిమిషము అంటే భావన వస్తుంది సంవత్సరము అంటే భావన వస్తుంది హండ్రెడ్ ఇయర్స్ అని నేను అన్నాను అనుకోండి కెన్ రెడీలీ రిలేట్ టు దాట్ ఈశ్వరుని వయస్సు ఎంత అంటే టెన్ థౌసండ్ ఇయర్స్ లేకపోతే హండ్రెడ్ థౌసండ్ ఇయర్స్ అని ఇలా ఏదైనా మొదలెట్టామనుకోండి సమ్హౌ యూ విల్ బీ ఏబుల్ టు రిలేట్ టు దాట్ ఆ మనస్సు యొక్క ఆలోచనలో ఎంతటి విశాలమైన కాలమైనా దాంట్లో పట్టేస్తుంది మనస్సుకి ఆ శక్తి ఉంది మనస్సు మీరు భావన చేసేయగలుగుతారు యూనివర్స్ పుట్టి పది బిలి ఐదు బిలియన్ ఇయర్స్ అయింది అనగానే ఓ అలాగా అనే అలాగా ఊచేస్తారు మీకు అర్థమైపోయినట్టుగానే భావన చేయగలుగుతారు ఆ విధంగా మనస్సు యొక్క పరిధిలోకి ఈశ్వరుణ్ణి ఇమర్చటం కుదరదు మరి అప్పుడు ఆ ఈశ్వరుని గురించి మీకు ఎలా బోధించాల్సి ఉంటుంది ఈశ్వరుడు కాలమునకు అతీతమైన వాడు టైమ్లెస్ రియాలిటీ అని చెప్పాలి టైంలెస్ రియాలిటీ అనగానే మీకు ఏమర్థమైనట్టు ఏమీ అర్థం కాలేదు కానీ ఏమీ అర్థం కాలేదు ఒక సంగతి అర్థమైంది ఏమిటది ఈ టైం భావన ఏదైతే కలదో దీనిని తిరస్కరించేశారు టైం భావన తిరస్కరింపబడింది టైంలెస్ రియాలిటీ అని అనగానే కాలభావన తిరస్కారానికి గురయ్యి దూరంగా పోయింది అవతల కాలభావన దూరంగా పోవడంతో మనస్సులో ఏం మిగిలింది దానికి చలనానికి అవకాశం కాలం ఆ అవకాశాన్ని మీరు తొలగించే అవతల వారేశారు ఆ చలనం చేద్దామని అనుకుంటుంది ఈశ్వరుణ్ణి కూడా తన చలనంలోకి తీసుకొద్దామని ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నం మానేసి అప్పుడు ఏ నిశ్చలమైనటువంటి చైతన్యము అది ఈశ్వరుడు అయి ఉండవచ్చు అది ఈశ్వరుడు బహుశా అలా ఉండవచ్చు అని ఒక భావన మీకు నీ వస్తుంది కాబట్టి దీన్నే ఉపలక్షణము అని అంటారు ఉపలక్షణము అంటే ఒక భా ఒక పాజిటివ్గా మనస్సు ఒక డైరెక్షన్లో ప్రసరించే ప్రయత్నం చేస్తూ ఉండగానే దానిని నిషేధిస్తాం దాని మీద మొట్టిగా కొట్టేసి దాన్ని కూర్చోబెట్టేస్తాం దాంతో మైండ్ ఇట్ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ అండ్ దేర్ ఫోర్ ఇనేవే మనస్సు తన స్వరూపము నుండు విలీనమై కూర్చుంటుంది సో ఆ విలీనమై కూర్చున్నప్పుడు మీరు స్వరూపానుభవాన్ని పొందుతారు ఈ స్వరూపానుభవానికి మాటలేమ లేవు ఆ స్వరూపానికి మాటలు ఏమేవు స్వరూపం నుంచి పుట్టిన రూపానికి మాటలు ఉన్నాయి కానీ స్వరూపానికి మాటలు లేవు so ante artham enti the movement of the mind will stop and you will abide in a silence and that silence is the timeless reality aa silence ki upalaksha upalakshitamu ananta kabatti oka padanni prayoginchatam dwara manasu yokka chalanaaniki addukatta veesi manasu tana swaroopamunond viliramai nishabdanloki విలీనమయ్యేట్లాగా ఆ పదం ఉపయోగిస్తుంది ఆ పదం చేసి ఉపకారం అంతే అదుగో ఆ నిశ్శబ్ద స్థితి ఏదైతే కలదో దాని ఎందు మీరు ఆ ఈశ్వరస్వరూపాన్ని మీరు అవగాహనకి తెచ్చుకోగలుగుతారు దర్శిస్తారని కూడా అనడానికి వీల్లేదు ఎందుకంటే మీకంటే భిన్నంగా దర్శించటం కుదరదు అక్కడ ఇదే ఆత్మ ఆత్మనగా బ్రహ్మ అంటే అర్థం ఇది కాబట్టి ఆత్మ చైతన్యంలో చలనము జీవుడు చలన నిషేధమే బ్రహ్మ కాబట్టి అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని నిర్గుణతత్వంగా ఆ విధంగానే బోషిస్తారు లోకంలో జనులు సగుణానికి బాగా అలవాటు పడుంటారు ఉప్పు కారం నిర్ణానికి అలవాటు పడ్డ వాడికి ఏకాదశి పలహారం రుచి ఏం లేకుండా వాడికి అది పాలు పాలు తాగమనిస్తే దాంట్లో ఓవల్టీన్ వేయి పంతదారు వెయ్యి అంటారు ఓవల్టీన్ రెండు జంజాలు పంచదారు రెండు జంజాలు వేస్తే కానీ వాడికి రుచి ఉంటుంది ఎందుకంటే పాలు అవి స్వతహాగా మధురమైనటువంటివి అని అనే సత్యం వాడు పాలలో ఉండే మాధుర్యాన్ని గమనించడం వాడి వల్ల కాదు ఆ రిసెప్టార్స్ అన్నీ కూడా బాగా బడ్డబారిపోయి ఉంటాయన్నమాట ఈ పంచదారులు ఓబెన్లు మింగిలింగి సో ఆ స్థితికి చేరుకుంటాడు అలాగే మనస్సు కూడా నామరూపాలకు అలవాటు పడి నిర్గుణము అనగానే చర్రుమని కోపంతో లేచి నిలబడతారు కొంతమంది ఇది వేద వేదాంతం కదా ఉపనిషత్తులు కదా ఇది ఇదేమన్నా పురాణ పురాణ కాలక్షేపమే ఉన్నాను కాబట్టి ఉపనిషత్తుల్లో మరి ప్రవచనం ఇలాగే ఉంటుంది అక్షరం నిర్గుణం నిరూప్య నిర్గుణ పరబ్రహ్మస్వరూపాన్ని ఇక్కడ నిరూపిస్తున్నారు భాష్యతారులు ఏమంటారు చూద్దాము ఆ అవతారిక నామూపజూతా అవ్యాకృతాఖ్యా స్వికారాపేక్షయా పరాత్ అక్షరాత్ పరం योपाधिभेदवर्जित अक्षर स्वूप आकाशस्वूर्तिवर्जित नेती नेती आदिशेम विवक्ष आह अंटे चपुचुनदिदी మంత్రము శృతి చెప్తోంది దేన్ని చెప్తోంది అక్షరస్యవ స్వరూపం వివక్షన్ ఆహా ఆ అక్షర పరబ్రహ్మ యొక్క స్వరూపాన్నే చెప్ప గోరి వివక్షన్ అంటే వక్తు మిచ్చన్ చెప్ప గోరుచున్నదై ఆహా శృతి పలుకుతున్నది అంటే మంత్రమే సో ఇక్కడ పలికిది మంత్రమే శృతే శృతే పలుకుతోంది అక్కడ పలికే పురుషుడు ఎవడూ లేడు అదే అభిప్రాయం సో శృతి అక్షరము యొక్క స్వరూపాన్ని చెప్తోంది అక్షరస్యవ స్వరూపం అయితే ఎటువంటి స్వరూపాన్ని చెప్తోంది సర్వమూర్తి వర్జితం స్వరూపం మీరు ఆ వాక్యంలో అన్ని పదాలని నేను అన్వయం చేస్తా అన్ని రూ మూర్తి అంటే రూపం అన్ని రూపములను తిరస్కారం చేసినటువంటి నిర్గుణ స్వరూపాన్ని సర్వమూర్తి రూపం ఎలాగా ఎలాగో తెలుసునండి ఆకాశస్యే ఆకాశము యొక్క రూపం ఏమిటో చెప్పండి మీరు ఆకాశం యొక్క రూపం ఏమిటండి సర్వమూర్తివర్జితం అనే చెప్పాల్సి ఉంటుంది మీరు ఆకాశానికి ఏ మూర్తి లేదు ఘటాకాశానికి ఒక రూపం ఘట రూపమే ఘటాకాశమునకు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఘటా ఘట రూపము ఘటాకాశానికి ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతేగాని ఇప్పుడు ఘటం పగిలిపోయిందనుకోండి ఆ ఘటాకాశం అదే ఆకారంలో అదేదో హాలీవుడ్ సినిమాలో లాగా ఇపోటు తిరుగుతూ ఏం కనపడదు కాబట్టి ఘటా ఘటరూపము ఘటాకాశానికి అతుక్కోదు ఘటాకాశము ఆకాశము ఘటరూపాన్ని సంతరించుకున్నదా అన్నట్లు కనబడుతూ ఉన్నా నిజానికి సంతరించుకోదు కాబట్టి ఘటము యొక్క రూపాన్ని మనము ఘటాకాశము అన్న సందర్భంలో ఆకాశం మీద అధ్యారోపము చేసినాము దాన్ని ఎత్తిమీద వేశాం దీన్ని తీసుకెళ్ళి దీని ధర్మాన్ని తీసుకెళ్ళి దాన్ని ఎత్తిమీద వేశాం ఇట్ ఈజ్ నాట్ ఒరిజినల్ టు దాట్ కాబట్టి ఆకాశము యొక్క రూపము ఏమిటి అంటే సర్వమూర్తి వర్జితం రూపం అనే చెప్పాల్సి ఉంటుంది ఆకాశము యొక్క రూపము సర్వమూర్తి మూర్తి అంటే రూపము ఏ రూపములు లేని రూపము ఏ రూపములు లేని రూపము ఏమిటండి అంటే మనస్సు ముందుగా అడుగు వేసి ఏదో ఒక రూపాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేస్తే అటువంటి మనస్సుని ఆపేస్తాం ఆపేస్తే ఆకాశము సర్వమూర్తి అనగానే దా అది మీకు తెలుస్తుందే అది ఏ విధంగా మీరు అడగకూడదు ఎందుకంటే ఉపలక్షణంగా తెలుస్తుందంటే వీ కెన్ పాయింట్ ఇట్ అవుట్ బై నెగేటింగ్ ఆల్ ఫామ్స్ ఓ అలాగా దానికి ఆకా ఆకాశానికి ఏ రూపమో ఉండదు తెలిసినట్ట తెలియనట్ట తెలిసిందే ఉపలక్షణంగా తెలుస్తుంది ఏమిటి తెలిసిందో చెప్పండి అంటే మళ్ళీ మీరు కూడా అదే మాట చెప్తారు ఏ రూపమో ఉండదండి దానికి ఏం చెప్పాల్సి ఉంటుంది ఆ విధంగా తెలుస్తుంది అంచేతనే ఆత్మసర్వము అంటే అదే అర్థం ఆకాశం మీకు తెలిసేప్పటికీ అది ఆత్మరూపంగానే తెలుస్తాం ఇంకో రకంగా తెలిసే పరిస్థితి లేదు సో ఎనీవే పోలండి ఆకాశం విషయం అటువంటి దృష్టాంతమే కదా అది ఆకాశమునకు ఎలాగైతే రూపము లేదని మనం బోధించటం జరుగుతుందో అదేవిధ రూపాలు కనబడుతున్నా కూడా అదేవిధంగా ఈ అక్షర పరబ్రహ్మ యొక్క స్వరూపం కూడా సర్వమూర్తి వర్జితం వివక్షన్నాహ ఆ అక్షర నిర్గుణ రూపాన్ని బోధించటం కోసం ఎలా నిర్గుణ రూపాన్ని ఎలా బోధిస్తారండి సగుణ రూపం అయితే ఇదిగో ఈ గుణం ఈ గుణం ఈ గుణం అని బోధిస్తారు నిర్గుణ రూపాన్ని ఎలా బోధిస్తారు ఏదైనా ఓ రంగు ఉంటే ఫలానా రంగు బోధిస్తారు ఏ రంగు లేని ఎలా బోధిస్తారు రంగు లేనిది అని బోధిస్తారు ఇంకెలా బోధిస్తారు అలాగే ఇక్కడ కూడా నేతి నేతి ఇత్యాది విశేషణం అన్ని విశేషణాలు కూడా ఏ ఏ విశేషణాలు మనస్సు ఊహించడానికి అవకాశం ఉందో వాటన్నింటినీ కూడా త్రసిపుచ్చే విధంగా మాత్రమే ఇక్కడ నిర్గుణ పరబ్రహ్మస్వరూపాన్ని బోధిస్తున్నారు దాన్ని కూడా ఎలా బోధిస్తున్నారంటే యత్ సర్వోపాధి భేద వర్జితం ఇప్పుడు ఈ ఘటాకాశము మఠాకాశము లేకపోతే చిన్న ఘటాకాశము పెద్ద ఘటాకాశము మఠాకాశము అని మూడు రకాల ఆకాశాలు ఉన్నాయి ఇప్పుడు మూడు ఆకాశాలు వచ్చాయి ఇప్పుడు ఈ మూడాకాశాలలో భేదం కనపడుతోంది ఇది చిన్నది దానికంటే కొంచెం పెద్దది బాగా పెద్దది అని ఈ భేదం కనపడుతోంది ఈ భేదము వాస్తవంగా ఆకాశంలో లేదు అని తెలుసుకోవాలి సో మరైతే వాస్తవంగా ఆకాశంలో లేకపోతే మరి ఎక్కడ ఉన్నట్టండి ఇది అంటే ఉపాధి ఉపాధులలో ఉన్నది ఆకాశమును ఈ ఘటము పరిచ్ఛన్నం చేసిందా అంటే కండిషన్ చేసిందా అన్నట్లు అనిపిస్తూ ఆ కారణం దానికి పేరు పరిచ్ఛన్నం చేసేస్తే ఇంకా ఉపాధి కాదు అది పరిచ్ఛన్నం చేసినట్టుగా అనిపిస్తేనే ఉపాధి నిజంగా పరిచ్ఛిన్నం చేయకూడదు పరిచయం చేసినట్టుగా మనకి భ్రమ కలగాలి అటువంటి సందర్భంలోనే దాన్ని ఉపాధి అంటారు ఉపాధి అంటే ఒక మహాత్ముడికో బిరుదు ఒకటి ఉంది బిరు బిరుదు ఉంటే ఇంకో మహాత్ముడు ఆయనతో ఉంటారు మీకు ఉపాధి ఉన్నది అని అంటారు అంటే ఆయన ఉపాధి అంటే అదే అదే మీరు ఏదో మీ పేరు పక్కన ఏదో పెట్టుకుంటున్నారు కదా అదే ఉపాధి అంటే ఓ మీ అభిప్రాయం బిరుదన్నా అవును ఉంది నాకు బిరుదు అని అన్నాడు ఆయన ఆ సంగతి గర్తించలేకపోయాను ఈ మహాత్ముడు ఉపాధి అని పదాన్ని ప్రయోగించడం ద్వారా అది నీ వస్తు స్వరూపాలకి సంబంధించింది కాదు అది పెట్టు పెట్టుకున్నది మాత్రమే దాన్ని పెట్టుకోవడం అంటారు పెట్టుబడేదో పెట్టేది అంటారండి తెలుగులో అంటారు అది పెట్టుకున్న సంగతే కానీ వాస్తవం కాదు అని ఆ ఉపాధి అని ద్వారా ఈ మహాత్ముడు సూచించే ఆయనకి కానీ మరి సూచన అందుకోలేదు ఎందుకంటే ఉపాధి అంటే కొంచెం తెలియాలంటే వాడు వేదాంత క్లాసు వినుండాలి ఉపాధి అంటే ఊరికే చిలక పలుకు పలకడం కాదు ఓ క్లాసులో కూర్చొని వినుండాలి కొంతకాలం అప్పుడు ఏటో ఉపాధి ఏమిటో తెలుస్తుంది ఒకసారి వింటే మళ్ళీ జారిపోతుంది ఏం పాఠం అంటే మరి దానికి ఉంది విలువ దానికి కదా సో సర్వ ఉపాధి భేద వర్జితం ఉపాధి ఉపాధులలో భేదం ఉంటుంది ఆ భేదాన్ని మనం ఉపహితమునకు అంటగడతాము ఉపహితం అంటే ఆకాశం దానికి అంటగడతాం మనం భ్రమపడ్డమే కానీ వాస్తవంలో అటువంటి భేదము ఆకాశమునందు లేదు అదేవిధంగా సకల ప్రాణుల ఎందు ఒకే చైతన్యం ప్రకటమవుతూ ఉన్నది కానీ ఏవో అనేక చైతన్యములా అన్నట్లుగా మనకి ఈ దేహభేదాన్ని బట్టి ఉపాధి భేదాన్ని బట్టి భేదం భాషిస్తూ వాస్తవంలో ఆ అక్షర అతి భేదమేమీ లేదు ఎత్సర్వోపాధి భేదవర్జితం ఇకపోతే అక్షరాత్ పరత ఇక్కడ మీరు గమనించండి అక్షర పరబ్రహ్మ అని చెప్తున్నాం ఈ అక్షర పరబ్రహ్మ అక్షరము కంటే పరమైనది అంటే ఇక్కడికి ఎన్ని అక్షరాలు వచ్చాయి రెండు అక్షరాలు వచ్చాయి అంతే కదండి అక్షరాత్ పరత పర సో ఈ అక్షరము అక్షర పరబ్రహ్మ కంటే అక్షరాత్ పరహ పరతపర ఈ పరత అన్నది అక్షరాత్కి విశేషణం ఆ పరత అలాంటి పెట్టండి ఆ అక్షరము పరమే పరమంటే దానికంటే ఉత్కృష్టమైనది సో ఉత్కృష్టమైన అక్షరము కంటే ఈ అక్షరము ఉత్కృష్టమైనది ఇప్పుడు ఎన్ని ఉత్కృష్టాలు వచ్చాయి రెండు వచ్చాయి ఎన్ని అక్షరాలు వచ్చాయి రెండు అక్షరాలు వచ్చాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించాల్సి ఈ మొద ఇప్పుడు అన్నిటికంటే ఉత్కృష్టమైనది పరబ్రహ్మ దానికే అక్షరం పేరు ఈ పరబ్రహ్మం ఉన్నదే అది ఉత్కృష్టము కంటే ఉత్కృష్టమైన అక్షరము కంటే ఉత్కృష్టమైనది ఎలా ఉందంటే ఈ సుబ్బారావు గారు ఆ సుబ్బారావు గారి కంటే గొప్పవారు అన్నట్టుగా ఉన్నది అంటే ఇప్పుడు రెండు డిఫరెంట్ సుబ్బారావు గారులను మనం నిరూపించాల్సి ఉంటుంది అప్పుడు ఈ ఒక స్థాయి తక్కువ ఉత్కృష్టతలో ఒక అక్షరం ఉన్నది దానికంటే సర్వోత్కృష్ట స్థితిలో ఇంకో అక్షరం ఉన్నది ఆ సర్వోత్కృష్ట స్థితిలో ఉన్న అక్షరమే మన పరబ్రహ్మ అక్షర పరబ్రహ్మ వినాశము లేనిది అని అర్థం ఏదైనా అర్థం అదే సో ఏయా అది అక్షరం సో అదే అదే సర్వోత్కృష్టమైనది ఆ సర్వోత్కృష్టమైన పరబ్రహ్మని చెప్పడానికి దానికంటే ఒక్క ఒక్క స్థాయి తక్కువలో ఇంకొక అక్షరాన్ని మనకి నిరూపిస్తున్నారు ఇంకొక అక్షరాన్ని నిర్దేశించి ఈ అక్షరము అక్షర పరబ్రహ్మ సర్వోత్కృష్టమైనది అని చెప్తున్నారు అక్షరాత్ పరత పర దాన్ని వ్యాఖ్యానిస్తున్నారాయన అక్షరాత్ పరం ఎత్ అక్కడ అక్షరం ఈ లోవర్ అక్షరం కంటే హయ్యర్ అక్షరం ఒకటి ఉంది ఈ లోవర్ అక్షరం ఏమిటి హయ్యర్ అక్షరం ఏమిటి అంటే ఈ లోవర్ అక్షరము దీనికే మాయాశక్తి అని పేరు మాయాశక్తి కంటే దానికి ఆ మాయాశక్తి అనే పేరు వచ్చిందో చెప్తాం తర్వాత సో ఆ మాయాశక్తి కంటే అక్షరాత్ మాయాశక్తి కంటే దానికే అవ్యాకృతము కూడా పేరు ఈ పేర్లన్నీ మీరు గుర్తుపట్టాలి సో మాయాశక్తికే అవ్యాకృతము ఎందుకు వచ్చిందో మళ్ళీ చెప్తాం అవ్యక్తము అని కూడా దానికే పేరు సో దానికే అక్షరము అని ఇక్కడ నిర్దేశం చేసుకున్నారు అటువంటి అక్షర శబ్దవాచ్యమైన అవ్యాకృత మాయా మాయాశక్తి కంటే అక్షర పర బ్రహ్మ అక్షరాత్ పర సో అక్షరము కంటే పరమైనది ఉత్కృష్టమైనది సుప్రీ సో అయితే ఈ క్రింది అక్షరం ఏమిటి అంటే నామ అవ్యాకృతాఖ్యాత్ అక్షరాత్ ఆయన శంకరులు అన్ని పదాలు వివరిస్తున్నారు ఈ క్రింది అక్షరం ఉన్నదే దీనికే అవ్యాకృతము అని పేరు దీనికి అవ్యాకృతము అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది మీరు గమనించండి ఇప్పుడు మా ఇది వట వట బీజం తీసుకోండి వట అంటే మర్రి చెట్టు యొక్క గింజ మర్రి గింజ బీజం తీసుకోండి ఇప్పుడు మర్రి చెట్టు ఉంది ఈ మర్రి చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది ఈ గింజ నుంచి వచ్చింది ఈ బీజం నుంచి వచ్చింది మర్రి చెట్టులో ఏమున్నాయి చెప్పండి వ్రేళ్ళు ఉన్నాయి కాండం ఉన్నది మళ్ళీ బ్రాంచెస్ శాఖలు ఉన్నాయి ఉపశాఖలు ఉన్నాయి ఆకులు ఉన్నాయి తర్వాత పుష్పాలు ఫలాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటారు ఆ బీజం నుంచి వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ విడివిడిగా మనకి స్పష్టంగా నామరూపాలు ఇగో ఈ రూపానికి ఈ నామము వ్రేళ్ళు ఈ రూపానికి నామము మ్రాను ఈ రూపానికి నామము శాఖలు అని మనకి నామరూపాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఈ నామరూపాలన్నీ ఎక్కడున్నాయంటారు ఆ బీజంలో ఉన్నాయి మరి చూపించండి ఎక్కడున్నాయో బీజంలో చూపించండి అంటే కనపడం అన్నది అయితే కనపడతాయి ప్రకటం అయితే కనపడతాయి కానీ ప్రకటన కాకపోతే అలా కనపడతాయి ప్రకటం కాకుండా ఉన్నాయి దాని అవ్యాకృతము సరిపడింది కదండి ఇప్పుడు మరి చెట్టు ఏమిటి వ్యాకృతము మరి జట్టు యొక్క అవ్యాకృతం ఏమిటి బీజము అదేవిధంగా ఈ జగత్తంతా నామరూపములు సూర్యుడు చంద్రుడు పర్వతాలు నదులు మనుష్యులు ఈ మనిషి ఆ మనిషి దేవదత్త యజ్ఞదత్త పశువులు పక్షులు పశువులు కూడా పేరు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది సో ఈ విధంగా ఈ నామరూపాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఇది వ్యాకృత అవస్థ వ్యాకృత జగత్ అంటే మేనిఫెస్ట్ యూనివర్స్ దీనికి మూలంలో ఒక అద్భుతమైన శక్తి ఒకటి నుండి ఉండాలి ఆ శక్తి నుండే ఎందుకంటే ఈ జగత్తంతా శక్తిమయం ఇదంతా శక్తిమయమైనప్పుడు ఇది దేని నుండి పుట్టిందో ఆ శక్తి అది ఒక మహాశక్తి అయి ఉండాలి ఇప్పుడు ఈ జగత్తంతా విభిన్నములైన నామరూపాత్మకంగా మనకి కనబడుతోంది ఇప్పుడు మ్యాటర్ కూడా ఒక రకం శక్తే సూర్యుడు ఇంకో శక్తి చంద్రుడు మరో శక్తి అన్ని శక్తులే ఈ శక్తులన్నీ మనకి స్పష్టంగా ఇది ఇలాంటి శక్తి అది అలాంటి శక్తి అని నామరూపంగా మీరు నిర్వచనం చేయగలుగుతారు కానీ ఈ శక్తులన్నింటినీ ఏ శక్తి తన నుండి ప్రకటింపజేసిందో ఆ మహాశక్తికి నిర్వచనమేం లేదు దాన్ని ఇదమిత్తంగా మీరు నిరూపణం చేయలేరు అంచేతనే దానికి అవ్యక్తము అవ్యాకృతము మాయాశక్తి అది దాన్ని ఎలా దాని గురించి ఏదైనా చెప్పండి అంటే గురించి ఏం చెప్తామండి ఇదిగో నామరూపాత్మకమైన జగత్తంతా ఏది కలదో దీనికి అది బీజము అని చెప్తాం మరిగేందుకు గురించి ఏమైనా చెప్పండి ఏం చెప్తారు ఇగో ఈ మది చెట్టు అనేది ఏదైతే కలదో ఈ చెట్టు అంటా దాని నుంచి పుట్టింది అని అలాగే చెప్పాలి దాన్ని అంతకంటే ఇంకో చెప్పడానికి వీరలేదు బంగారం అంటే ఏమిటో చెప్పండి ఇదిగో నా మెళ్ళలో ఉన్న నక్లస్ దేని ఏ లోహం నుంచి పుట్టిందో ఆ లోహమే బంగారము అని చెప్పాలి ఇంకా చెప్తారు కాబట్టి ఆ వ్యాకృత అవ్యాకృతము పదంతోటే చెప్తారు దాన్ని అలా చెప్పగానే మనకు అర్థమైపోతుంది సో నామరూప బీజభూతాత్ ఈ జగత్ అనే నామరూపములకు బీజమైనటువంటిది అవ్యాకృత ఆఖ్యాత్ అవ్యాకృతము అనే పేరుతోటి వ్యవహరింపబడేటువంటి అక్షరాత్ దానికి మళ్ళీ అక్షరం పేరు అది మాయాశక్తి ఆ మాయాశక్తి కంటే ఈ పరబ్రహ్మ సర్వ ఉత్కృష్టమైనది ఏమిటి అంటే ఆ మాయాశక్తి పరబ్రహ్మ నుండి ఆవిర్భవించింది అని అర్థం అయితే ఏమంటే పరబ్రహ్మకు మీరు అక్షరం పేరు పెట్టారు బాగానే ఉంది ఈ మాయాశక్తి కూడా అక్షరం అని పేరు ఎందుకు పెడుతున్నారు అంటే ఏ జగత్తైతే ఈ మాయాశక్తి నుంచి ఉద్భవించిందో ఆ జగత్తు కంటే ఈ మాయాశక్తి గొప్పదే కదండి అంచేత మీరు మాయాశక్తి దగ్గరికి వెళ్ళేప్పటికీ ఇంకా పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయినట్టే అంచేత ఓ రకంగా మాయాశక్తి కూడా అక్షరమే స్వవికారాపేక్షయా పరాత్ తన నుండి ఉదయించినటు వికారంలో తన నుండి పుట్టినటువంటి ఈ జగత్తు యొక్క నామరూపములతో పోలిస్తే వీటన్నిటికంటే కూడా అది చాలా సూక్ష్మమైనది ఉత్కృష్టమైనది వీటన్నిటికీ కారణము కాబట్టి పరము అది పరత అక్షరాత్ అది పరము జగత్తు యొక్క నామరూపముల కంటే మాయాశక్తి పరము అది అక్షరము ఆ విధంగా పరమైన అక్షరము కంటే పరమైనది నిర్గుణ అక్షర పరబ్రహ్మ అక్షరాత్ పరతపర ఆయాసం వచ్చేది నాకు చూడండి మరి నిరూపణ ఎంత ప్రకడ్బందీగా ఉంటుందో సో అటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని బోధించగోరి ఈ శృతి ఇలా చెప్తోంది అక్షరాత్ పరతఃర అప్పుడే వ్యాఖ్యానం అయిపోయింది అవతారికలోనే అయిపోయింది మళ్ళీ వస్తుంది మంత్రదిగురులో మళ్ళీ వస్తుంది అన్నాము దివ్య ద్యోతనవాన్ స్వయం జ్యోతిష్వాత్ స్వాత్మని భవహ అలౌకికోవా అంతవరకు దివ్య అనే పదానికి అర్థం ఒక్కొక్క పదానికే అర్థం చెప్పుకుంటూ వెళ్తున్నారు ఆ పదం అయ్యేప్పటికీ కనుక అక్షర పరబ్రహ్మ యొక్క స్వరూపం అవగాహనకి వస్తుంది దివ్యమైనది అంటే ఇప్పుడు చూడండి నేను ఇంతవరకు చెప్పిన అక్షర అక్షర అని చెప్పేనే మాయాశక్తి అక్షరం పరబ్రహ్మ అక్షరం ఇది ఎలాంటిదంటే పార్వతీ పరమేశ్వరులు అన్నా శివశక్తి అంటారే ఇదే శివశక్తి అంటే ఇదే కాబట్టి శివుణ్ణి శక్తిని శక్తి నుంచి శివుణ్ణి విడతీయలేవంటే ఇదే అంచేతనే దేవుణ్ణి కూడా స్త్రీ పురుష రూపంగా భావన చేయటం వెనుక రహస్యం తాత్విక ప్రణాళిక అంటారు తాత్విక ప్రణాళిక సో ఇదే అంచేతమే పరమేశ్వరుణ్ణి అర్ధనాదీశ్వర రూపంగా శివశక్తి రూపంగా శివుణ్ణించి శక్తిని శక్తి నుంచి శివుణ్ణి విడదేయలేని రూపంగా భావన చేస్తారు విష్ణువుకి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ట్యాటూ ట్యాటూ ఏనా ట్యాటూ లాగా ఉంటుందని మనకి ఛాయా అంక అంటే ట్యాటూ అమెరికాలో వాళ్ళు ట్యాటూస్ వేసుకుంటారు ఈ ట్యాటూస్ మీద పోటీలు కూడా ఆ పోటీల్లో వాళ్ళు వచ్చి తమ తమ ట్యాట్యూల్ని ప్రదర్శిస్తారు ట్యాట్యూల్ని ప్రదర్శించడం అంటే దేహాన్ని ప్రదర్శిస్తారు ప్రస్తుతం అంతకంటే మహాభాగ్యంకే ఉంది దాంట్లో మళ్ళీ దానికి బహుమానాలు వేస్తారు ఈ ట్యాట్యూస్ ఇది పెద్ద వ్యామోహం వాళ్ళకి ఒక్కొక్కడు ఒక ఒక కుర్రా నా దగ్గరికి వచ్చాడు మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఓ ట్యాట్యూతో వచ్చాడు ట్యాట్యూతో వచ్చి ట్యాట్యూ నాకు చూపించాడు వేదాంత స్టూడెంట్ మళ్ళా ట్యాట్యూ చూపిస్తే నేను అడిగాను వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దట్ ట్యాట్యూ అని వై యూ డూ దాట్ అంటే అన్న అంటాడు i am making a statement danu le yaviddaro godaradu you have to understand it he is making a statement ipudu road me da chokka uppesukuni bodu me chestu nadhi velipotha untadu what is he doing there he is making either he is a crazy person for which there is no logic or if he is a logical person he is making a statement that's all and తన యొక్క ఉనికిని తన యొక్క విశిష్టతని లోకానికి చాటుతున్నాడు అని అలాగేదైనా దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి ఈ ట్యాట్యూ కూడా ఈజ్ మేకింగ్ ఏ స్టేట్మెంట్ ఒక ఒక రింగ్ వేసుకుని వచ్చాడు ఒక యంగ్ మ్యాన్ వచ్చి కాళ్ళకేజీ దండబెట్టాడు ఏటా ఒక రింగ్ ఏమిటంటే ఇట్స్ ఏ స్టేట్మెంట్ స్వామిజీ అంటే షుడ్ మేక్ ఎ స్టేట్మెంట్ సో ఇది ఒక వ్యాభోహం బట్ వీ హ్యావ్ దిస్ టాట్యూ టాట్యూ అంటే అభిప్రాయం ఏమిటంటే ఆ బొమ్మ ఏదైతే కలదో అది నేనైపోయాను నేను అది దానికి నాకు విడదీయరా అని సంబంధము అని అభిప్రాయం దట్ ఈస్ ది ట్యాటూ శ్రీ మహావిష్ణువు కూడా ట్యాటూ పెట్టుకున్నాడు ఆ ట్యాటూ ట్యాటూ అని అంటారండి దానికి తెలుగు ఏమిటి పచ్చబొట్టు పచ్చబొట్టు పచ్చబొట్టు ఇట్ ఈజ్ పచ్చబొట్టు అది సో ఆ పచ్చబొట్టు పేరే లక్ష్మీదేవి ఆ పదంలో అర్థం ఉందండి లక్ష్మ అంటే పచ్చబొట్టు లక్ష్మ అంటే పచ్చబొట్టు యాస్క నిరుక్తం వైదిక పదం అదే సో అంటే గుర్తు పచ్చబొట్టు చిహ్నము లక్ష్మణ అనే పేరు కూడా అలాగే వచ్చింది స్త్రీ రూపంగా చెప్తే లక్ష్మి అంటే ఆ విడదీయలేరున మీరు ట్యాటూన్ తీయలేరు ఏదో నెక్వస్లో ఏదో పెట్టుకుంటే విడతీయొచ్చు కానీ ట్యాటూ వేసేస్తే ఇంకేం విడతీస్తారు విడదీయలేరు కాబట్టి అక్షర పరబ్రహ్మ మాయాశక్తి ఎలా విడదీయరానివి అనర్థం ఈ అర్థాన్ని తెలుసుకోవాలి అర్థాన్ని తెలుసుకోకుండా ఊరికే ఏవో నాలుగో ఐదో కథలు పట్టుకుని మీరు ఎలాడితే అది వివేకం కాదు అది గ్రోత్ కాదు మనసుకి అది గ్రోత్ అనిపించుకోవచ్చు ఎనీవే సర్వమూర్తి వర్జితం సో దివ్య దివ్య అంటే అక్షర పర దివ్యమైనది ఈ దివ్యమైనది అనే పదాన్ని మన వాళ్ళు వాడేస్తారు ఈ ఆఖ్యానం చేయకుండా వాడేస్తారు అది చాలా దివ్యమైన ఆయన ఆ మహాత్ముడు చాలా దివ్యశక్తులు కలవారండి అని అన్నారు ఎవరో నాతో అంటే నేను దివ్య శక్తులు అంటే అని అని అడిగితే అన్నారు దివ్యశక్తులు అంటే తెలీదా మీకు అవి తెలీదని నాకు దివ్యశక్తులు అంటే ఏమిటో తెలియదు చెప్పండి అదేనండి దివ్యశక్తులు అంటారు అదే ఉంటే ఏదో అలవాటుగా అలవోకగా పదప్రయోగం చేయడం కాదండి దాన్ని అర్థం చేసుకోవాలి సో దివ్ అనే ధాతువు నుంచి దివ్య అనే పదం పుట్టింది ఆ దివ్ అనే దానికి ద్యోతనము ప్రకాశము అని పేరు సో ద్యోతనవాన్ ఆ పదానికి పదం అర్థం దీన్ని ముక్కస్య ముక్కార్థ అంటూ ఉంటారు ఒక రకంగా తెలుగులో ఒక ముక్కకి ముక్క అంటారు కదా ఎన్ని పదానికి ఆ పదానికి పదంతో అర్థం డైరెక్ట్ మీనింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్ట్ డిక్షనరీ మీనింగ్ దివ్య ద్యోతనవాన్ ప్రకాశము కలది ఏమిటండి ప్రకాశము కలది అని అక్షరపర బ్రహ్మకి ప్రత్యేకంగా ఏమిటి విశేషం వేసి చెప్తున్నారు ఏమిటి అంటే స్వయం జ్యోతిష్వా అది స్వయముగా ప్రకాశించున్నది స్వయముగా ప్రకాశించేది ఒకటి ఇతరముల చేత ప్రకాశింపచేయబడేది మరి ఒకటి లూమినస్ అండ్ ఒపేక్ అని అంటారు సో ఇప్పుడు చంద్రుడు ఉన్నాడనుకోండి స్వయం జ్యోతి కాదు సూర్యుడు స్వయం జ్యోతి ఆ యొక్కలో విత్ ఇన్ దట్ లెవెల్ సూర్యుడు స్వయం జ్యోతి కానీ సూర్యుని యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఆ బిగ్ బ్యాంగ్ నుంచే అక్కడి నుంచో వచ్చిందని మోడర్న్ గా కూడా చెప్పిన సూర్యుని యొక్క శక్తి ఆ మాయాశక్తి నుంచే వచ్చింది కదా ఆ మాయాశక్తి కూడా దేనియందు మూలమును కలిగి ఉన్నదో దేని దేని యొక్క స్వరూపములో అంతర్భాగమై ఉన్నదో అట్టి పరబ్రహ్మ నిజంగా స్వయం ప్రకాశ స్వరూపమైనది దాన్ని ప్రకాశింపజేసేది మరి లేదు అది స్వయం ప్రకాశ స్వరూపమైనది స్వయం జ్యోతిష్వాత్ లేకపోతే ఇంకో రకంగా చెప్పచ్చు దివి భవహా దివ్య యా అనేది ఆ ప్రత్యయము నేను కొంచెం ఛానస్ంగా పాఠం చెప్తున్నాను మీరు చాలా సీనియర్ స్టూడెంట్స్ అనే అభిప్రాయంతో సంస్కృత పదాలని వ్యాఖ్యానం చేసి చెప్తున్నాను అంటే చెప్పడానికి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను చెప్పకుండా నాలో నేను దాచేసుకోవాలంటే దాచేసుకోగలుగుతాను ఏదైనా పబ్లిక్ టాక్స్లోనూ అక్కడాలో ఇట్ బికాజ్ ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆడియన్స్ దర్స్ ఐ టేక్ ఎల్ లిటిల్ ఎక్స్ట్రా ప్రివిలేజ్ ఎనీవే దివి భవ అది దాని ఎందు ఉండున్నది అనే అర్థంలో యా అనే పరిచయం వస్తుంది ఇప్పుడు గ్రామ్య అంటే అర్థం ఏంటండి గ్రామంలో ఉండేది ఏమండి వన్య అంటే వనంలో ఉండేది తర్వాత అలాంటివే ఇంకా ఇవ్వవో ఉన్నాయి సో సోమి పదాలు దే ఆర్ లైక్ దాట్ వన్య గ్రామ్య ఇలాంటివి దే ఆర్ సోమిని సో దివ్య అంటే దివి భవ దివ్య దివి అంటే దివ్వునందు ఉండేది దివ్ అంటే స్వయం ప్రకాశతత్వం ఏదైతే కలదో దానికి దివ్ అని పేరు దాని ఎందు ఉండేది ఏమండి స్వయం ప్రకాశం ఏమిటో చెప్పండి మీరు మీ ఈ జగత్తులో స్వయం ప్రకాశము తనంత తానుగా ప్రకాశించేది ఏమిటో చెప్పండి ఆత్మ ఇంకా ఏది తనంత తానుగా ప్రకాశించదు దీనికి నేను దృష్టాంతం ఒకటి చెప్తూ ఉంటాను భాగవతం నుంచి ధ్రువుడు తపస్సు చేస్తుంటే విష్ణు వచ్చి ఎదుర్కొన్నా నిలబడతాడు నిలబడితే ధ్రువుడు ఆ విష్ణువుకే స్టూండ అతను తన తన ధ్యానంలో తాను ఉండిపోతాడు విష్ణు అనుకుంటాడు వీడు విధిమోహంలో ఉన్నాడే నా కోసమే కదా వీడు తపస్సు చేస్తున్నాడు తీరా దేని వచ్చి నిలబడితే నాకే స్టూండు ఏమిటి అని విష్ణువు కొంచెం చికాకు పడతాడు ఓ చికాకుపడి అతని ధ్యానాన్ని భంగపరుస్తుతాడు ధ్రువుడి ధ్యానాన్ని భంగపరిస్తే అప్పుడు ధ్రువుడు కళ్ళు తెరిచి చూసి ఓ మహావిష్ణువు అని ఇప్పుడు మహావిష్ణువుని ప్రకాశింపజేసింది ఎవరంటారు ధ్రువుడు దాంట్లో ఉన్నటువంటి రహస్యం అది అంతే కదండి ఎందుకంటే ధ్రువుడు కళ్ళు తెరిచి చూచి ఆ మహావిష్ణువు అని గుర్తించేంతవరకు మహావిష్ణువు అలా నిలబడి ఉండాలి కాబట్టి కనుక ఆత్మస్వయం ప్రకాశము ఆత్మ స్వయం ప్రకాశము కాబట్టి దివి భవ అంటే స్వాత్మని భవ తన ఆత్మయందు స్వయం ప్రకాశ తన ఎందు స్వాత్మని అంటే తనయందు ఎందు ఉండేది తన ఎలా ఉందండి స్వయం ప్రకాశ చైతన్య రూపంగా ఉన్నది అదే దివ్య మీకు ఇంతటి గంభీరమైన అర్థాల్లో మీకు ఇబ్బంది ఉంటే సింపుల్ అర్థం ఒకటి చెప్పుకోవచ్చు మీరు కావాలనుకుంటే అలౌకికో వా ఈ వా అనే పదంలో ఒక రకమైన అస్వారస్యం ధ్వనిస్తుంది అంటే మీరు లోతుల్లోకి వెళ్లకుండగా లౌకికము దివ్యము లౌకికము అంటే లోకల్ లో లోకా నుంచే లోకల్ వచ్చిందండి సంస్కృత లోకల్ నుంచి ఇంగ్లీష్ లోకల్ సో లౌకికము అంటే లోకల్ లోకల్లీ అవైలబుల్ అలౌకికము అంటే టెరస్ట్రియల్ గాదది అది సెలస్టియల్ అని అర్థం అలౌకి కోవా అలా చెప్పేసుకుని మీరు ఆగిపోతామంటే ఆగిపోవచ్చు ఏమీ అంశం పెట్టలేదు అలౌకి కోవా అక్షరపర బ్రహ్మ లౌకికమైనది కాదు అంటే లోక వ్యవహారంలో అంతర్గతంగా ఉండదు అంటే మీరు కన్నుతో చూసి చెవితో విని మనస్సుతో ఆలోచించేది విధంగా ఉండదు అలౌకి అది దివ్య అనేప్పటికీ సాక్షాత్ పరోక్షాద్ బ్రహ్మ అర్థం దానికి బ్రహ్మని చెప్పమన్నారు ఉపనిషత్తులో బ్రహ్మ బ్రహ్మ బ్రూహి బ్రహ్మని చెప్పమంటే గురువు గారు ఏమని చెప్పారంటే వారు వెరివడ సాక్షాద్ అపరోక్షాద్ బ్రహ్మ అని అంటే అక్కడ పంచమేయం కాదు అది అపరోక్షం సాక్షాత్ అపరోక్షం బ్రహ్మ ఇప్పుడు ఎలాగంటే నేను ముందు చెప్పుకుంటాను అది మళ్ళీ గుర్తు చేస్తాను ఎలాగంటే ఇప్పుడు స్వర్గం ఉంది స్వర్గంలో ఎవ ఉన్నాయి స్వర్గంలో నందనవనం ఉన్నది అది పరోక్షమా ప్రత్యక్షమా పరోక్షం ఎందుకంటే ఉడికే భావన చేయడమే కానీ అదే మన కంటికి కంటికి కనబడేదేం కాదుగా వెరే అజఘతము ప్రత్యక్షము మీ యొక్క ఇమోషన్స్ మీ మనస్సులో దుఃఖం ఉన్నది ఇది కంటికి కనలేకపోతే సుఖం ఉన్నది ఉల్లాసం ఉన్నది మనస్సులో ఉల్లాసం ఉన్నది ఈ ఉల్లాసం ఉందని మీకు తెలుస్తోంది కదా ఉల్లాసం కంటికి కనబడిందా ఎలాగా కంటికి కనబడేది కాదు చెవికి వినబడేది కాదు మనస్సులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా ఆ సాక్షికి తెలుస్తూ ఉంటాయి మీరు సాక్షిగా ఉండి వాటిని అన్నింటినీ దర్శిస్తూ ఉంటారు అవునండి కాబట్టి ఈ మనస్సులో ఉండే భావాలకి ఇమోషన్స్కి వాటన్నిటికీ కూడా అపరోక్షము పేరు వాటిని ప్రత్యక్షం అనడానికి ఎందుకంటే కంటి ముందు ఉన్నవేం కావాలి అలాగే పరోక్షము స్వర్గం లాంటి దండడానికి ఎందుకంటే మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి అవి ప్రత్యక్షము పరోక్షము అనే కేటగిరీలో పడదు దానికి ఒక కేటగిరీ మనం పెట్టుకోవాలి ఆ కేటగిరీ పేరే అపరోక్షము ఇప్పుడు ఎదరబడి మీద మీకు కినుక ఉంటుంది కానీ హలో సార్ హౌడు ఇడు అని చేసి చేక్రాన్ని ఇస్తారు మీకు తెలుస్తూనే ఉంటుంది కినుక కినుక అంటే వ్యతిరేక భావం తెలుస్తూనే ఉంటుంది ఇప్పుడు ఈ వ్యతిరేక భావము అనేది అది అపరోక్షం మీకు తెలుస్తుంది కదా ఇవైతే అపరోక్షం అది అపరోక్షము మీ చేత తెలియబడుతుంటే మరి మీరెవరండి మీరు సాక్షి సాక్షాత్ అంటే సాక్షి అర్థం ఇప్పుడు మరి మీరేమిటి స్వర్గం పరోక్షం ఘటం ప్రత్యక్షం మనస్సులోని భావాలు అపరోక్షం వీటినన్నింటినీ అది పరోక్షమని ఇది ప్రత్యక్షమని ఇది అపరోక్షమని నిర్ధారణ చేసే వ్యక్తు నడే సాక్షి అదేమిటది అది స్వయం ప్రకాశం కదది దానికి ఇంకో కేటగిరీలో వేయాలి దాన్ని అది దాన్ని తెలుసుకునేది మరొకటి లేదు అది సర్వమును తెలుసుకుంటూ తనను కూడా తాను తెలుసుకుంటూ ఉంటుంది దానికే సాక్షాద పరోక్షము ఫోర్త్ కేటగిరీ ఆ సాక్షాద పరోక్షమే బ్రహ్మ అంటే ఓరు వెరివాడ నీ హృదయంలో ఇన్నర్మోస్ట్ రియాలిటీ ఏదైతే కలదో అది ఏ బ్రహ్మ అని చెప్పారు అది అలాగే శాస్త్రం మరి అలా కొంతమంది ఈ శాస్త్రాన్ని డిస్టార్ట్ చేసి పెడతారు అంటే నేను ఇంటికి అలా అంటూ ఉంటాను ఎందుకంటానంటే లోకంలో చూస్తూ ఉంటాను చూసి శాస్త్రాన్ని ఎప్పుడైతే పాడు చేస్తారో కొంచెం మనసుకి కష్టం అనిపిస్తుంది కష్టం అనిపించడానికి మనం వెళ్ళం మనం ఊరికే అలా చూసి ఈశ్వరుని యొక్క లేలంతా కూడా కానీ జనులు మిస్లీడ్ అవుతూ ఉంటారు దట్ ఈజ్ ది బిగ్గెస్ట్ మిస్ఫార్చ్యూన్ సో జనుల్ని పొలిటీషియన్స్ మిస్లీడ్ చేస్తూ ఉంటారు థీలాజియన్స్ మిస్లీడ్ చేస్తూ ఉంటారు మొన్న ఒకసారి మనం అండ్ పొలిటీషియన్స్ సార్ ఎలా కూడా మిస్లీడ్ చేస్తూ నేను పొలిటీషియన్స్ చాలా మంచి పొలిటీషియన్ అనుకున్న వ్యక్తి కూడా చాలా సునాయాసంగా ప్రామిస్లు చేస్తుంటే చూశాను ఓ పొలిటీషియన్ ఒక ఆయన నాతో అన్నారు మీరు వేదాంతం అంత బాగా బోధించేస్తున్నారు మీకు నెలకి నేను రెండు రూపాయలు మీ ఆశ్రమానికి నేను ప్రతి నెల ఏర్పాటు చేసేస్తున్నాను ఇంకా మీరేం చూసుకోకండి అని చెప్పారు అంటే నేను అన్నాను మీరు అంత శమపడక్కర్లేదు ఏదో మేము కాలక్షమ చేస్తున్నాం అంత అక్కర్లేదు లేనిపోయి తక్కువ చేసినా కూడా నేను సంతోషిస్తాను అంటే మీరు చేసి తీరాలనుకుంటున్నారు కాబట్టి ఓకే ప్లీజ్ గో హెడ్ అండ్ డూ వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ టు యూ నేను ఆయన నాలుగు సార్లు అన్న ఆయన రెండు కాదు కదా రెండు రూపాయలు కూడా ఆయన ఇవన్నీ మనకి దక్కలేదు మళ్ళీ కనబడితే మళ్ళీ కూడా అంటారు అంటే ఆయన్ని తప్పు నేను ఆయనకు అలవాటైపోయింది అలాగే చంద్రుడిని నీకు చంద్రఖండాన్ని నీకు నేను చంద్రుల్లో తునకని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాం రా మనం పిల్లవాడికి ప్రామిస్ చేసినట్టుగా అలా అలవోకగా ప్రామిసులు చేసుకుంటూ పోతారు ప్రామిస్ చేసేసి వెను వెంటనే మనసులో పెట్టుకుంటే మళ్ళీ దుఃఖం ఓకే బరువు అనమాట పొలిటీషియన్స్ అలా ఉంటారు సో మిస్లీడింగ్గా ఉంటారు ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఉంటారు అలాగే థీలాజియన్స్ కూడా జనాల్ని మిస్లీడ్ చేస్తారు మిస్లీడ్ చేయడం అంటే నేను చూస్తూ ఉంటాను మనిషి ఒక బరువును మోసుకుంటూ పోతూ ఉంటాడు ఆల్రెడీ జన్మ దుఃఖం ఎలా దుఃఖం లేదా ఉంది ఈ బతికే ఏవో బా బరువులు బాధ్యతలు ఉంటాయి ఇంట్లో సమస్యలు ఉంటాయి పిల్లలు వాడు చెప్పిన మాడు విని ఒకడు వినక ఒకడు ఆరోగ్యంగా ఉండి ఒకడు అనారోగ్యంగా ఉండి అయ్యా జీవితం ఉంటే అనేక గృహ ఛద్రాలు నీకు ఉంటాయి తల మీద మోస్తూ ఉంటాం ఈ బరువులకి తోడు ఈ ఇంకో బరువుని ఓ మహాత్ముని అంటగడతాడు దీనికి ఆ బరువును కూడా మోస్తూ ఉంటాడు నిన్న పూజ స్వామీజీ అంటే లోకంలో జనులు తెలుసుకోవాలి అన్న దానికి దృష్టాంతంగా నేను చెప్తున్నాను నేను స్వామీజీ ఆయన మాటల్ని నేను యథార్థంగా కోట్ చేస్తున్నాను వెర్భటిం ఒక్క మాట కూడా మార్చకుండా చెప్తున్నాను ఆయన ఏమన్నారంటే వాస్తు శాస్త్రం నాకు వచ్చును అన్నవాడిని మీ ఇంటి గుమ్మను ఎక్కనివ్వద్దు ఎందుకంటే దీస్ పీపుల్ నాకేసి చూశారు ఏమండి వాళ్ళకి ఎంత సంస్కృతం వచ్చునండే అని అడిగారు నేనంటే రామశబ్దం వచ్చి ఉండదండి అని చెప్పాను అది ఆయన అడగను కావాలంటే రామశబ్దం కూడా రాదు వాళ్ళకి శాస్త్రం మాకు వాస్తుశాస్త్రం వచ్చునంటారు సంస్కృతంలో రామశబ్దం కూడా రాకుండా ఎక్కడి నుంచి వచ్చింది వీడికి వాస్తుశాస్త్రం జర్మన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందా లాటిన్ నుంచి వచ్చిందా ఆయన ఏమన్నారంటే ఇంట్లో మీరు శుభాన్ని కోరే పక్షంలో మీరు వాస్తుశాస్త్ర ముగ్గురిని లోపలికి రానివ్వద్దు అన్నారు వాస్తు శాస్త్రజ్ఞుడు వాడిని లోపలికి రానివ్వద్దు రెండు తాబేలు తాబేలు లోపలికి వచ్చినట్లయితే అది క్షేమం కాదని ఎక్కడో శాస్త్రంలో ఎక్కడో ఉంది టర్టిల్ దాన్ని లోపలికి రానివ్వద్దు మూడు కోర్టు అమీనా ఈ ముగ్గురిని లోపలికి రానివ్వద్దు కోర్టు అమీనా అంటే కోర్టు సమన్స్నో నోటీసునో ఇచ్చేవాడు వాడిని ఈ మీరు ఇంటికి రాకుండా కాపాడుకోండి ఒకవేళ వాస్తు శాస్త్రజ్ఞు ఇంటికి వచ్చేస్తే వాడిని వెంటనే పక్కన ఉన్న హోటల్కి తీసుకెళ్లి కాఫీ ఇప్పించి పంపించేసాయి ఎందుకంటే వాస్తు నేనంటాను ఈ తలుపు తీసి ఎక్కడ పెట్టిన నేను దృష్టాంతం చెప్పేవాడిని ఆయన దృష్టాంతం అంతకంటే పెద్ద దృష్టాంతం ఈ వాస్టు పీపుల్ ఉన్నారే హీ సెస్ యూ చేంజ్ ది రూల్ అండ్ యూ చేంజ్ ది ఫ్లోర్ హౌ యూఆర్ టు డూ దాట్ యూ ప్లీజ్ డ్రైవ్ ఎమ్ అవే డోంట్ అలౌడ్ దెమ్ టు కమ్ టు యువర్ హౌస్ అని దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ టూ నాకు మహానందం అనిపించింది ఎందుకంటే నేను భయపడుతూ భయపడుతూ చెప్తున్న మాటలను ఆయన అంత గభిరీగా చెప్పేవాడికి ఐ ఘాట్ వాలిడేటెడ్ బై దాట్ సో ప్రజల్ని కొంచెం మిస్లీడ్ చేయటం దాంతో ఉన్న సమస్యలు ఏవో ఉంటాయి ఆ సమస్యలకి తోడు ఇంకో కొత్త బరువుని నెత్తిమీద వేసుకొని మోస్తూ పాపం కష్టపడుతూ ఉంటారు సో దీన్ని కొంతమంది అమ్మా తెలుసుకోకుండా తాము మిస్లీడ్ అయ్యి ఇతర వాళ్ళని మిస్లీడ్ స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ని కన్ఫ్యూజ్డ్ అని కొంతమంది కొంతమంది ట్రిక్ వాళ్ళు కన్ఫ్యూజ్ గారు వాళ్ళు బానే ఉంటారు They reserve all this confusion for the others on us. That after a percent Tim Yeuckle's octopus that they are confused that it will be another moment. Men are without and we can hear it. Knowledge, understanding is the essence of life. That description will improve our lives. That's what we refer. As an innocence that went on, the level of the lady have entered into the cavities. స్మాత్ అమూర్త సర్వమూర్తివర్జిత దివ్య అని ఎందుకన్నారు ప్రకాశస్వరూపుడు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే అమూర్త యస్మా అమూర్త తస్మాత్ దివ్య హేతుహేతుమద్భావం హీకి ఒక వ్యవస్థను కల్పించాలి కదా మంత్రంలో ఉంది కదా మరి సర్వమూర్తివర్జిత అమూర్త అంటే ఏ రకమైనటువంటి లేనట్టు రూపము అంటే అదేదో చాలా గొప్పదని మీరు అనుకోద్దు రూపము అంటే దేశ పరిచేదము పరిచ్ఛేదము లో దాన్ని కట్టడి చేసేస్తే దానికి రూపము అని ఇప్పుడు దేవుడికి వాస్తవంగా రూపమే ఉందనుకోండి అంటే ఇప్పుడు దేవుడు గొప్ప స్పేస్ గొప్ప స్పేసే గొప్ప ఏమండి వైకుంఠం ఉన్నది వైకుంఠంలో విష్ణు ఉన్నాడు అని మీరు అన్నారనుకోండి ఇప్పుడు విష్ణువుని తనలో దాచుకున్న వైకుంఠం విష్ణువు కంటే గొప్పదై ఉండాలి ఆ వైకుంఠాన్ని తనలో ఇమిడ్చుకున్న ఆకాశం అంతకంటే గొప్పదై ఉండాలి సో ఇలాగంటే ఇలాగంటే సమస్యలు కొన్ని ఇంకా ఇంకొకటి ఉంది ఇవి స్పిరిచువల్ లా ఇది ఒక సిద్ధాంతం యూనివర్సల్ లా దీనికి తిరుగులేని సిద్ధాంతం అదేమిటంటే ఏదైతే దేశంలో పరిచ్ఛిన్నంగా ఉంటుందో అది తప్పనిసరిగా కాలంలో పరిచ్ఛిన్నంగానే ఉంటుంది వాట్ ఎవర్ ఈజ్ కండిషన్ ఇన్ స్పేస్ ఈజ్ నెససరీలీ కండిషన్డ్ ఇన్ టైం ఆల్సో ఎందుకంటే స్పేస్ని టైంని విడతీయలేరు మీరు స్పేస్ టైం ఇట్ ఈస్ ద ఐన్స్టైన్ ఇట్ ఈస్ వేదాంతిక ఐన్స్టైన్ సిచ్యువేషన్ స్పేస్ టైం ఇప్పుడు చెప్పండి మీరు స్పేస్లో లిమిటెడా కాదా చెప్పండి లిమిటెడ్ దెన్ ఇట్ ఈస్ టైం లిమిటెడ్ ఆల్సో ఎందుకు తెలుసినా స్పేస్ని టైంని మేము విడతీయడం కుదరం You యూ కెనాట్ సెపరేట్ it is. ఇట్ ఇస్ అలా ఎందుకంటే స్పేస్ టైం ఇట్ ఈస్ యూ కెనాట్ సపరేట్ ది టు దోర్ వాట్ ఎవర్ ఈజ్ లిమిటెడ్ ఇన్ స్పేస్ ఈజ్ డెఫినెట్లీ లిమిటెడ్ ఇన్ టైం ఆల్సో అంటే ఏమవుతున్నా అనిత్యం అయిపోయిందండి అనిత్యం అయిపోలేదండి ఈశ్వరుణ్ణి మీరు ఎంత ప్రజ్ఞ ఉపయోగించి అనిత్యుణ్ణి చేసి కూర్చోబెడతారు కాబట్టి అమూర్త సర్వమూర్తి వర్జిత మరి ఇంకా అటువంటిప్పుడు ఈ మూర్తులన్నీ ఏమిటండి Ante upasana సౌకర్యము కొరకు అంతే ప్రో